సింహవామేత జ్యేష్టరామణాధిపతయ నమ సమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్య వందే గిరి పరంపరాయన్గా పాక్ణశు్రోత్రముఖోంద్రియాణ సర్వాణి సర్వ్రహపనిషదం మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణ మేస్తూ తాత్మని నిరపేయ ఉపనిషత్సు ధర్మాస్ మయి సంతుయ సు ఓం శాంతి శాంతి శాంతి ే యత్ర రసోస్ ఖు సోమ్యా సర్వాదు సతి సంపద్యా అదే పర్వతమంత్ర ఇహ వ్యాఘ్రో వా సింహో వరాహో వా పీతో వా పసంగో దంశ వా మశక భాష్యం జస్మాచ్చం ఆత్మన సద్రూపత అజ్ఞావ సత్సంపే జపాస్మాం ఆత్మన సద్రూపతాం అజ్ఞావైవ తత్సంపద్యే యస్మాం ఎందువలమైతే ఈ వ్యక్తి యొక్క పరిస్థితి కూడా ఇదే విధంగా ఉన్నదో ఇదే విధంగా ఉన్నదో అంటే వేరువేరు వృక్షముల యొక్క రసములు ఆ వృక్షములతో ప్రాధాన్యాన్ని చెంది నేను ఫలానా వృక్షము యొక్క రసమును నేను ఫలానా వృక్షము యొక్క రసమును అని వివేకాన్ని తేడాగా ఉంటారు మనుషులు కూడా అలాగే తేడాగా గ్రహిస్తారు మనుషులు గ్రహిస్తారు ఆ మాట పైన చెప్పారు రసం తనంత తాను అనుకోలేదు కదా దానికి హ్యూమన్ మైండ్ ఉంటే నేను ఉంటే మాట అసలు అన్నాగాని ఇక్కడ దృష్టాంతంలో మనుషులు అలా వేరు వేరుగా గ్రహిస్తారు కానీ ఈ రసములన్నీ ఒక చోటకి చేరి మధువు తయారైనప్పుడు ఆ మధువు ఈ రసముల భేదాన్ని మానవులు కూడా గ్రహించరు అలాగే మనం మనం మధుని తేనెని ఆస్వాదించినప్పుడు ఇదిగో ఈ తేనెలో ఇది మామిడి చెట్టు యొక్క పూట నుంచి వచ్చిన రసము ఇది పనస చెట్టు పువ్వుల నుంచి వచ్చిన రసము అని వివేకాన్ని మనం కనుక్కోగలుగుతున్నామా లేదు అది దృష్టాంతం ఇదే విధంగా వ్యక్తి ఏ ఈ రసములన్నీ కలిసిపోయి ఏకత్వాన్ని పొంది మధువుగా ఎలా అవుతున్నాయో మధువులో ఏకత్వాన్ని పొందుతున్నాయి పొంది మధువుగా అవడం కాదు అక్కడ దృష్ణాంతం ఏంటంటే మధువులో ఏకత్వాన్ని పండుతున్నాడు అదేవిధంగా మానవుడు ప్రతి ప్రాణి కూడా సద్రూపుడే అయి ఉన్నాడు ఇప్పుడు చిత్రం ఏంటంటే లేక ఐ సెన్స్ ఉంది చూడండి నేను ఉన్నాను నేను మీరు అన్నప్పుడు ఇది చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తూ ఉంటాను దాని లక్షణం ఉంటుంది నేను అని మీరు అన్నప్పుడు ఆ నేను అనగానేమి అని మీరు ఆలోచించిగా నేను అనగానేమి నేను అనగానేమి అని మీరు ఆలోచన చేస్తే మీకు ఆ నేను చుట్టూ మీరు అల్లినటువంటి కథలు ఉన్నాయో నేను క్షత్రియుడను బ్రాహ్మణుడను వైశ్యుడను ఇత్యాది లేకపోతే నేను భార్యను భర్తను నేను పురుషుడను స్త్రీను ఇత్యాది ఇవన్నీ కూడా జారిపోతాయి అవేమీ మిగలవు ఎలాగైతే రసము వృక్షము యొక్క రసము అనే ఒక ఐడెంటిటీ తోటి ఉంటుంది కానీ మధువులో ఏకత్వాన్ని పొంది ఈ ఐడెంటిటీ జారిపోతుంది అదేవిధంగా నేను ఎవరు అని కనుక మీరు అన్వేషణ చేసినట్లయితే అసలు ఆ ప్రశ్నని మీలో మీరు పరిశీలన అంతర్ముఖులుగా ఉండి పరిశీలన చేసుకుంటే నేను ఎవరు అని మీరు ప్రశ్న వేసుకుని చూసుకుంటే దానికి సమాధానంగా మీరు మీ గురించి ఏ వ్యక్తిత్వ భావనలను కలిగి ఉన్నారో అవన్నీ జారిపోతుంది ఆ మిత్యా వ్యక్తిత్వం అంతా కూడా జారిపోతుంది డాక్టర్ ఉన్నాడు నేను ఎవరు అని ప్రశ్న వేసుకుంటే నేను డాక్టర్ని అనే సమాధానం రాదు జైల్లో జైలర్ ఉంటాడు తర్వాత ఏమో క్రిమినల్స్ ఉంటారు వాళ్ళిద్దరూ కనుక నేను ఎవరు అని ప్రశ్న వేసుకుంటే సీరియస్గా నేను జైలర్ని అని సమాధానం రాదు నేను క్రిమినల్ని అని సమాధానం రాదు కాబట్టి నేను ఎవరు అంటే దానికి సమాధానం ఒక్కటే ఉంది నేను ఉన్నాను అదే సమాధానం అది సత్ కాబట్టి నా మౌలిక స్వరూపము సత్ నిద్ర నుంచి లేచిన ప్రథమ క్షణాలలో ఆ మౌలిక స్వరూపం అనుభవానికి వస్తుంది నిద్రలో నా స్వరూపము ఆ సత్ ఏ సత్ ఆ సద్రూపుడనవి నేను నిద్రలో ఉన్నా ఇప్పుడు సపోజ్ ఒకడు ఉన్నాడు నేను డాక్టర్ ని అంటాడు అయితే నేను యాక్టర్ ని అంటాడు ఈ నేను యాక్టర్ని అన్నప్పుడు లేక నేను డాక్టర్ని అన్నప్పుడు ఆ స్టేటస్ ఏదైతే తనకి తాను కల్పించుకున్నాడో ఆ స్టేటస్ ఆ మౌలికమైన సద్రూపమునందు ఆరోపించబడుతోందా లేక మౌలికమైన సద్రూపాన్ని సుఖరాము విడిచిపెట్టేసి కొత్తగా వచ్చి చేరిన వ్యక్తిత్వమా ఇది అంటే తరంగం ఎలా అయితే సముద్రాన్ని విడిచిపెట్టలేదో అదేవిధంగా మౌలికమైన సద్రూపాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు కాబట్టి కేవలము నిద్రయందే మీరు సద్రూపులే ఉంటారనే అభిప్రాయం కాదు జాగ్రత్త అవస్థలో కూడా సద్రూపులుగానే ఉంటారు కానీ జాగ్రత్త అవస్థలో సద్రూపులుగా ఉన్నారు అనే విషయాన్ని వివేకపూర్వకంగా గుర్తించడం కష్టం ఎందుకంటే మీరు తని కట్టుకుని ఈ వ్యక్తిత్వాన్ని నిరాకరించాల్సి సరే అసలు నిద్రలో సద్రూపంగా ఉన్నారు అనే విషయాన్ని తేలిగ్గా తెలుసుకోవాలి సార్ అది ఒకటి తర్వాత నేను సద్రూపుడుగా ఉండడమే కాదు ఎదుటివాడు కూడా సద్రూపుడే ఎదుటి ప్రాణి కూడా సద్రూపమే అంటే ఈ సత్తు ఆ సతు వేర్వేరు సత్తలు కాదు వేర్వేరు సత్తలుగా శాసిస్తే నేను ఉన్నాను నీవు ఉన్నావు అంటే నేను ఉన్న దేశంలో నీవు లేవు నేను ఉన్న కాలంలో నీవు లేవు కాబట్టి నేను ఉండటము ఆ వేరు నీవు ఉండటము ఆ వేరు అని అలా భాషిస్తుంది కానీ వాస్తవంలో నేనున్న దేశంలో నేనున్న కాలంలో అని వీడు అన్నప్పుడు ఆ నేనుకు అర్థం సత్తు కాదు ఆ నేనుకు అర్థం దేహము అర్థం వీడు దేహాధ్యాస చేత నేనున్న దేశంలో నేనున్న కాలంలో అంటున్నాడు కానీ వాడు ఆ దేహాధ్యాసను విడిచిపెట్టినట్లయితే ఆ సద్రూపంగా దేశకాలాలు ఉండవు కాబట్టి దేశకాలములు ఎప్పుడైతే లేవో ఒక సత్తుకి ఇంకొక సత్తుకి విభాగాన్ని తీసుకొచ్చే హేతువే లేదు రెండింటి మధ్య భేదాన్ని నిర్ధారణ చేసి దేశము కాలము ఈ రెండు భేదాన్ని నిర్ధారణ చేస్తారు దేశకాలములు కనుక అతీతంగా అయిపోతే దేశకాలకు అతీతమైతే ఇంకా రెండింటి భేదాన్ని నిరూపించేటువంటి భేదాన్ని నిలబెట్టేటువంటి హేతువు లేకుండా అయిపోతుంది కాబట్టి భేదహేత్వ భావాత్ అభేద ఏక సత్యము తోట భాష్యకారులు భేదమును నిరూపించేటువంటి హేతువు లేకపోతే ఇంకా భేదాన్ని ఎలాగ నువ్వు బోధించక చెప్పగలుగుతావు భేదం నిరాకరించబడితే అభేదమే సత్యము అని అలా చెప్తా కాబట్టి నేను సద్రూపుణ్ణి ఎదుటివాడి సద్రూపుడు అన్నప్పుడు ఆ సత్తు రెండు సత్తులు కావు ఒకే సత్యం ఇది సత్యం చాలా సరళమైన సత్యం దీన్ని తెలుసుకోవటంలో పెద్ద క్లేశమేం లేదు కానీ మానవుడు దీన్నే తెలుసుకోలేకపోతూ ఉంటాడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు మీరు ఆలోచించండి నేను సద్రూపుడను అనే విషయాన్ని అనే విషయం ఒకటి రెండు ఈ సత్తు ఎందు దేశ కాలముల చేత చేయబడే విభాగము ఉండదు అనే విషయం రెండు విషయాలు తెలుసుకోవాలి ఆ వరసలో తెలుసుకోవాలి ముందు నేను సద్రూపుడును అని తెలుసుకుంటే ఆ ప్రయత్నంలో భాగంగా ఆ సత్తు అద్వితీయము దాని రెండవది లేదు అనే సత్యాన్ని వీడు ఆటోమేటిక్ గా తెలుసుకోగలుగుతారు ఇటు ఇట్ అక్కర్స్ టు హిందో ఇట్ నేను సద్రూపుడను అని తెలుసుకుని అలా నిలిచి ఉంటే ది ది జస్ట్ విల్ హ్యాపన్ ఆటోమేటికలీ కానీ మానవుడు తెలుసుకో ఇంత సరళమైన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు మూలంలో నేను చేతనము ఉనికి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్యూస్ నుంచి సెల్ఫ్ అయింది అది నా స్వరూపము అనే ఇంత మౌలికమైన సత్యాన్ని మానవుడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఒక భయంకరమైనటువంటి సైకలాజికల్ కండిషనింగ్ లో బతుకు ఉంటాడు మనిషి ఎంత గాఢమైన అజ్ఞానం అంటే ఒక కండిషనింగ్ అంటే ఒక విధంగా ఆలోచించటానికి అలవాటు పడి ఉంటాడు రే కండిషనింగ్ అంటే ఈ అలవాటు కొంత వీడి చేసుకుంటాడు కొంత సమాజం వీడికి అందిస్తుంది సో ఈ విధంగా ఆలోచించడానికి అలవాటు పడి ఒక పండితుడు నా దగ్గరికి వచ్చాడు వచ్చే స్వామీజీ రాణీ వంశము మీద నేను ఒక గ్రంథాన్ని నిర్మాణం చేయదలుచుకున్నాను మీరు నాకు సహకారం ఇస్తారా అనండి అంటే నేను చెప్పాను ఏమోనండి ఇప్పుడు నేను మీకు సహకారం ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు నేను ఖాళీగా ఉంటే మీకు సహకారం ఇవ్వచ్చు నేను ఖాళీగా లేను నేను ఒక యాంగిల్లో ఒక రంగంలో నేను పనిచేస్తున్నాను మీరు మరో రంగంలో పనిచేస్తున్నారు మనందరికీ ఏదైనా కామన్ పాయింట్ ఉంటే నా దగ్గర ఉన్న సమాచారం మీరు షేర్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న పేపర్ వర్క్ సమాచారం నేను షేర్ చేసుకోవచ్చు నా ఉద్దేశంలో మన ఇద్దరి మధ్యన కామన్ ఏమీ లేదని నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఒక పర్టికులర్ వంశము అనే దాని మీద కమిట్మెంట్ గా వర్క్ చేసేటువంటి ఉత్సాహం నాకు లేదు ఇంకో రకం వర్క్ చేస్తున్నా కాబట్టి ఖాళీ లేదు ఖాళీ ఉంటే మీకు ఆ మాత్రం సమాచారం ఇవ్వడం నాకేం అభ్యంతరం అని చెప్పారు అని చెప్పి అదే ప్రసంగంలో భాగంగా ఏమని చెప్పానంటే మీ స్వరూపము ఈ ఈ రకమైనటువంటి కండిషనింగ్ అతీతమైనది అనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇది చేసుకో అది కూడా చేసే ప్రయత్నం చేయండి అని చెప్పారు ఆ తర్వాత ఆయన ఏం చేశారో నాకు తెలీదు ఈ వాస పర్వలేదు ఇది పాయింట్ విత్ నేను సో సో మనిషి ఈ విధంగా చాలా దృఢమైనటువంటి ఒక కండిషనింగ్కి అలవాటు పడుతూ ఉంటారు సో ఇప్పుడు ఇప్పుడు మనిషి కొన్ని స్టేట్మెంట్లు చేస్తారు ఆ స్టేట్మెంట్ల యొక్క ఆ విషయం తెలిసి అర్థం చేసుకుని చేసే స్టేట్మెంట్ ఏమీ లేదు ఇప్పుడు ఉదాహరణకి ఒకతన అంటాడు నేను క్షత్రియుడను అని అంటాడు అట్లాంటి నీన్ బయట నువ్వు ఏం తెలుసుకున్నా మాట ఇంకొకతను అంటాడు నేను నాకు మా నాకు తెలుసున్న ఒక మిత్రుడు ఉన్నాడు అతను బాటా కంపెనీలో పనిచేస్తాడు సేల్స్మెన్ గా మంచిది తప్పే ఉండదు బాటా కంపెనీలో సేల్స్మెన్ గా పనిచేస్తూ ఏదో జీతం సంపాదించుకుంటాడు ఏదో పార్టీ టైం చేసుకుంటూ చక్కగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అప్రిషియేట్ చేయండి కానీ అతను నాతో అన్నాడు అహం బ్రాహ్మణ అని అన్నాడు ఇప్పుడు తప్పే ఉండడు ఇట్స్ ఓకే ఈ మీద స్టేట్మెంట్ నేను మనం చేసేది ఏమంటే ఆ స్టేట్మెంట్ తెలిసి చేసిన స్టేట్మెంటా ఏమే ఏమి అర్థం చేసుకుని ఏమి తెలుసుకుని అతను ఆ స్టేట్మెంట్ చేశాడు అంటే అతను అర్థం చేసుకున్నది లేదు తెలుసుకున్నది లేదు అందరూ అలా అన్నారు కాబట్టి అలా అనుకున్నాడు అతను అంతే ఇచ్చిన సైకలాజికల్ కండిషనింగ్ సోషల్ తర్వాత కల్చరల్ కండిషనింగ్ అని ఉంటుంది అమెరికాలో అప్పుడప్పుడు వాళ్ళు వాళ్ళకి గోత్రాలు ఉంటాయి వాళ్ళు గోత్రం పేరు మీద కానీ గోత్రాలు ఉంటాను నేను ఒకసారి అట్లాంటాలో ఉన్నాను అట్లాంటాలో ఉన్నప్పుడు ఐ హవ్ సీన్ ఏ కన్వెన్షన్ పెద్ద బోర్డోది చూశాను అనమాట బ్యానర్ చూశాను ఏంటంటే బ్యానరు ది ది అమెరికన్ నార్త్ అమెరికన్ కన్వెన్షన్ ఆఫ్ జాన్సన్స్ అని ఉంది జాన్సన్స్ నేనున్నాను ఏంటంటే ఈ కన్వెన్షన్ ఉన్నాను అంటే చూడండి జాన్సన్ అనే పేరు ఉంది కదా అది వంశనామధేయం అది నిండన్ జాన్సన్ వాళ్ళ అసలు పేరు లిండన్ వాళ్ళ ఇంటి పేరు వెనకాల వస్తుంది మన తెలుగు వాళ్ళలాగా ముందు రాదు మిగతా తోటలో కూడా మీరు ఇంటి పేరు వెనకాల వస్తూ ఉంటుంది మన తెలుగు వాళ్ళు అమెరికా వెళ్ళారంటే ఇంటి పేరుని వెనకాలకి తోసేస్తారు దాన్ని ముందు ఉండనే ఇక్కడ ఉన్నంతకాల ఉందో కాబట్టి ఇంటి పేరు వెనకాల ఉంటుంది లిండన్ జాన్సన్ హీజ్ ఎ జాన్సన్ దేర్ ఆర్ సో మెనీ జాన్సన్స్ ఇన్ అమెరికా ఈ జాన్సన్స్ అందరూ అక్కడ కన్వెన్షన్ వాళ్ళందరూ అక్కడ కలుస్తారు కలిసి చేస్తారంటే పాప స్మృతులను ఏవో చేసుకుంటారు ఈ జాన్సన్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఐరిష్ ఐరిష్ ఐర్లాండ్ నుంచి వచ్చారు ఆ ఇమిగ్రేషన్ వేడులో వచ్చారు ఆ తర్వాత ఈ జాన్సన్స్ అమెరికా అంతా వ్యాపించే వాళ్ళ హిస్త జీనియోలాజికల్ ఫ్రీ దాని గురించి లెక్చర్స్ వాళ్ళు ఉంటారు దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు సమాచారాన్ని పోగేసి వాళ్ళు ఎవరో ఉంటారు ఇటువంటి ఉత్సాహం వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ కుల కుల బేసిస్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉత్సాహం ఏదో ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఏవో కొంత సమాచారాన్ని తల్లి తీస్తారు చరిత్ర పొకాలలో నుండి తల్లి తీసి దానికి కొంత మసాలా యాడ్ చేసి ఏవో పేపర్ని ప్రజెంట్ చేస్తూ ఉంటాం అవన్నీ అవుతాయి కడప నుండా భోజనాలు చేస్తారు రెండు రోజులు విశ్రాంతిగా కలిపి వెళ్తారు సో అలాగే మన దగ్గరే గోత్రము వంశము ఇవన్నీ తప్ప ఆర్ దేర్ ఇన్ ది వరల్డ్ బట్ ఐ అయామ్ దీస్తోని ఐఆమ్ దట్ అని మీరు అన్నప్పుడు ఆ అయామ్ దీస్తుంది ఐ ఆమ్ దట్ అనే స్టేట్మెంట్ ఉన్నదే అది ఏమి తెలివితేటలతోటి ఆలోచించి అర్థం చేసుకుని చేసిన స్టేట్మెంట్ అది కాబట్టి వివేకావంతుడు ఏం తెస్తాడంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కండిషన్ ఐఆమ్ దిస్ అని నేను మనకి పెద్దలు కుటుంబంలో కానీ సమాజంలో కానీ మనకు వాళ్ళు అలాగే యూనివర్సిటీలో కూడా దే డోంట్ టీచర్స్ వాట్ టు దే డోంట్ టీచర్స్ హౌ టు థింక్ దే ఓన్లీ టీచర్స్ వాట్ టు థింక్ అదే టీచర్స్ హౌ టు థింక్ అన్నది వాళ్ళు టీచ్ హౌ టు థింక్ మీరు నేర్చుకోవాలంటే మీరు వేలాం క్లాస్కి రావాల్సి ఉంటుంది ఇంకెక్కడా మీకు హౌ టు థింక్ టీచ్ చేయండి వాట్ టు థింకే టీచ్ చేస్తారు ఎక్కడ చెప్తారండి వాటే అమాయని నువ్వు అర్థించి వాటే అమాయను ఆలోచించు అని ఎక్కడైనా పాఠం చెప్తారా అని పాఠం వాళ్ళు చెప్పారు పాఠం అలా చెప్తారంటే నువ్వు ఫలానావాడి ఫలావాడి ఫలావాడి అలా చెప్తారు తప్పిస్తే కాబట్టి మనిషి తన స్వరూపము మౌలికముగా సద్రూపము అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అంటే చాలా గాఢమైన లోతైనటువంటి కల్చరల్ కండిషనింగ్ సైకలాజికల్ కండిషనింగ్ సోషల్ కండిషనింగ్ ఉంటాయి చాలా బలమైనటువంటి కండిషనింగ్లు ఉంటాయి అది ఎంత బలంగా ఉంటాయంటే వజ్రాన్నైనా పగలగొట్టచ్చేమో కానీ ఈ కండిషనింగ్ ని పగలకొట్టడం చాలా చాలా కఠినమైన విషయం ఓ మహాత్ములు నాతో అన్నారు అవునండి ఈ గృహస్థుల్ని నమ్మకూడదు స్వామిజీ అంటే నేనున్నాను ఏమోనండి మరి వాళ్ళు భిక్ష పెడితేనే ఉంది రోజు లేకపోతే లేదు శాస్త్రం కూడా అలాగే చెప్తుంది వాళ్ళని నమ్మస్తే నమ్మకూడదానికే మరి ఏం చేస్తాం వాళ్ళు పెట్టిన శిక్ష తినాలి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన దక్షిణ ఖర్చు చేయాలి ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్లో కూర్చొని ప్రయాణం చేస్తున్నాము అదంతా మన గొప్ప ఎవరి జోలు అయితే వచ్చిద్దా డబ్బు అమ్మరీ స్పాకెట్ వించి అండ్ డబ్బా ఈ ఆరు జోలు కింద ఇదే ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్ ఆర్ వర్దట్ మ్యాటర్ నేను నిజకం పడుతుంది వాట్ ఎవరు కార్లో వెళ్ళినా ఆటోలో వెళ్ళినా ఎవరో బాకెట్ని పిలిచి చేసుకున్నాం కాబట్టి అసలు నేను వడ్ ఇస్తే ఐ డాంట్ సే ఎనీథింగ్ ఎందుకంటే నేను అలా ఎప్పుడూ ఆలోచించలేదు నేను ఆ స్వరంలో ఎప్పుడు ఆలోచించలేదు నాకు అలా తప్పలేదు కూడా ఎవరక్కట్టు మీ దట్ మనుషులు కనపడితే వీళ్ళు గృహస్థులు సన్యాసిని అనే ఆ డివిజన్ లో నేను ఎప్పుడూ ఆలోచించలేదు నేను సరే జిజ్ఞాట్ అక్కర్తుంది అప్పుడు నాకు అనిపించింది సో మహాత్ముడు కూడా కండిషనింగ్ బలంగా కలిగి ఉంటారు అని నేను అనుకున్నాను కాబట్టి రకరకాల కండిషనింగ్లు ఉంటాయి ఆ కండిషనింగ్లో తనని తాను ఒక మూసలో విధించుకుని మనిషి తన స్వరూపం నుంచి జారిపోతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ అన్నారు సద్రూపతాం అజ్ఞాత్మైవ సత్సంపది అంటే వీళ్ళు సత్తులో విలీనమవుతూ ఉంటారు సత్తులోనే నిలిచి ఉంటారు కానీ తాము సద్రూపులమని తెలుసుకోలేకుండానే ఇదంతా నడుచుకోవడం బతికినంతకాలం సద్రూపంగా బతికేసి నేను సద్రూపం లేని తెలుసుకోకుండానే చచ్చిపోతాను సతి సంపద విదు సతి సంపద్యామహే తర్వాత అత ఇహ లోకే యర్మ నిమిత్తం యాం జాతి ప్రతిపన్నా ్యాఘ్రాదీనా వ్యాఘ్రోహం సింహోహం ఇవే తర్మజ్ఞానవాసనాంకి సంత సత్ప్రవిష్టా అద్భావరా పునః సత ఆగత్య వ్యాఘ్రో వా సింహో వరాహో వా పసంగో దంశ వా మశక యత్ పూర్వనిహల బూవీరితర్థ సరే సద్రూపులు అయి ఉండి కూడా తెలుసుకోలేకపోతున్నారు అత ఇందువలన తే ఈ ప్రాణులు ఆ ప్రాణులు ఇహ లోకే ఈ లోకము నుండు సో త ఇహ నుండిగా మంత్ర వ్యాఖ్యా పే ఈ ప్రాణులు ఆ ప్రాణులు ఇహ అంటే ఇహ లోకే ఈ లోకము నుండు సో వ్యాఘ్రహ సింహ ఇలాంటి పదాలు వస్తున్నాయి దానికి వివరణ ఎలాగంటే ఎత్కర్మ నిమిత్తం యాం వ్యాఘ్రాదీనా జాతి ప్రతిపన్నా ఆసన్ ఒక ప్రాణి ఉన్నది ఇది వ్యాఘ్రజాతిని పొంది ఉన్నది వ్యాఘ్రము ఒక జాతి జాతికి ఒక డెఫినేషన్ ఉంది ఆ జాతి డెఫినేషన్ ప్రకారం మనుష్యులు ఒక జాతి మానవ జాతి మానవ జాతి అది ఒక జాతి కాబట్టి మళ్ళీ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు పొడవులు పుట్టివాళ్ళు ఇంక మానవ జాతి జాతి డెఫినేషన్ ఉంది సో దానికి ఏవో కొన్ని డెఫినైనింగ్ క్యారెక్టర్స్ అవి కూడా పెట్టి దీంతో దీన్ని భవిష్య పురాణంలో ఇవన్నీ కూడా ఒక చోట ఎలాబొరేట్ గా డిస్కస్ చేస్తాను నేను అంతటా ఒక చోట నోట్ చేసి వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ డ్రా చేస్తాను ఒక జాతి ఒక జాతి కింద నిర్ధారణ చేస్తారు ఒక జాతి సింహము ఇంకొక జాతి సో వీడు ఏ జాతికి సంబంధించిన జన్మని పొందుతాడు ఉంటా ఆ కర్మ చేత నిర్ధారింపబడుతుంది ఎత్ కర్మ నిమిత్తం యాం యాం జాతి ప్రతిపన్నా ఆస్తం ఆ ప్రాణులు ఏ ఏ కారణంగా ఏ ఏ జాతులను పొంది ఉన్నారో ఏ జాతులు ఏం జాతులు వ్యాఘ్రాదీనాం జాతి జాతీం ప్రతిపన్నా వ్యాఘ్రము మొదలైనటువంటి లిస్ట్ ఇచ్చారు చూడండి ఈ అడవిలో ఉండే ప్రాణుల గురించి చెప్తా ఆ సందర్భంలో వ్యాఘ్రము అంటే పెద్దకులు పెద్ద పులి మొదలైనటువంటి విభిన్న జాతులకు సంబంధించిన జన్మను పొంది ఉన్నారు ఎందుకోసం పొందారంటే కర్మ నిమిత్తం ఏదో ఒక కారణ కార్యభావాన్ని చూపించడం కోసమని అంత రేషనల్ గా చెప్పాలి కదా అలాగా అవుట్ ఆఫ్ నో రీజన్ ఫర్ నో రీజన్ ఒక జీవుడు వ్యాఘ్రం అయ్యాడు ఇంకో జీవుడు సింహం అయ్యాడు అని కాకుండా సం కర్మ నిమిత్తం ఇప్పుడు ఉదాహరణకు చచ్చిపోయే ముందు వారి కోరిక ఏమిటంటే చికెన్ బిర్యానీ తిని తెచ్చిపోవాలని కోరిక అది అది కోరిక కాలం మీద అలా ఉంటుంది పీపుల్ ఆర్ లైక్ దాట్ విట్ పీపుల్ ఆర్ క్రేజీ ఫర్ ఫుడ్ సో ఫుడ్ దేహయాత్ర కోసం ఉందని మీరు నేను అనుకుంటున్నాం బట్ పీపుల్ డోంట్ థింక్ లైక్ దాట్ ఫుడ్ ఈజ్ మెంట్ ఫర్ ఎంజాయ్మెంట్ దర్ ఈజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ వాల్యూ సిస్టమ్ అక్కడ ఫుడ్ ఫుడ్ అంటే అది భోగం కోసం ఉందండి కాబట్టి వాడు చికెన్ బిర్యానీ తినాలనే వాడికి ప్రధానమైన కోరిక వాడు చచ్చిపోతే రాబంద్ అయి కొడతారు ఎందుకంటే అంటే డెడ్ బాడీ మీద ప్రీతి రాబందు కదండి వీడి ప్రీతి కూడా అదే కదా ఇంకా దానికి అని పేరైతే పెట్టాడు కానీ వీడి ప్రీతి కూడా డెడ్ బాడీ మీదనే కదా సో హీ హీ హీ లైక్స్ టు ఈ డెడ్ బాడీ అఫ్ అన్ యానిమల్ అందు గురించి లాభం లేకపోతాడు ఆ సంస్కారం అలా ఉంటుంది ఇంకోడు ఉన్నాడు వాడు పగ శత్రువు మీద పగతో ఉంటాడు అలాంటి వాళ్ళు మనకు చాలామంది కనపడతారు మధ్యలో పల్లి సూర్యు ఇత్యాదయ శత్రువు మీద పగే ముఖ్యం ఇంకే వాడు జైల్లో ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడు ఎందువల్ల బికాజ్ హీ కుడ్ కిల్ దేని దట్ ఈజ్ హీజ్ క్యారెక్టర్ అటువంటి ఈ ద్వేషము పగల వాళ్ళు ఈ జంతువుల్లో కూడా ఆ పగ ఉన్న జంతువుగా పుడతారు ఏదో పెద్ద పులు లేదా పాము పాము పగ తెలుగులో పాము పగనుంది అయితే తాజత అని పుడతారు సో ఆయా కర్మ నిమిత్తం ఆ కర్మాల యొక్క కర్మ వాసనల కారణంగా ఆయా జాతులను వీళ్ళు పొందుతున్నారు సో ఆ జాతులు పొందినప్పుడు ఇప్పుడు చెప్పిన ఏంటంటే యాఘ్రానికి ఇప్పుడు కుక్క కుక్కకి నేను కుక్కను అని తెలుస్తుందంటారో తెలియదు కుక్క అనే పదం జరగకపోవచ్చు అయితే దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ డాక్దని తెలియకపోవచ్చు బట్ ఇట్ నోస్ ఇట్స్ స్పీషిస్ తను ఏ జాతికి చెందిందో దానికి తెలుస్తుంది అంత పిల్లిని చూస్తే ఉరుగుతున్న మీద పడుతుంది అదే ఇంకో కుక్కను చూస్తే తోక దాడిస్తుంది కాబట్టి ఇట్ నోస్ అంత మీకు కుక్క ఇట్ ఈ నెవర్ లూజెస్ ఇట్సెల్ అది ఇంకా నాలుగు కుక్కలు ఉన్నాయనుకోండి వెళ్ళి ఆ కుక్కలతో ఆడుకుంటుందో లేకపోతే కుక్కలతో దగ్గడుతుంది అంటే దాని పిల్లులతో దాడిపోతుంది ఆ జాతి జ్ఞానం దానికి ఉంటుంది వ్యాఘ్రోహం సింహోహం అలాగే సింహం ఉందనుకోండి సింహం వెళ్ళి పెద్ద పుల్ని వేటాడదు అది సింహం వెళ్ళి లేడిని వేటాడుతుంది అలాగే పెద్ద పులు వెళ్ళి సింహం మీదకి యుద్ధానికి వెళ్ళి పక్కకుపోతుంది తనేమిటో ఎదర ఎదరిటే జంతువుటో తెలిసిందంటే తనేమిటో తెలుస్తూ ఉంటుంది దాన్ని నోస్ దానికి లాంగ్వేజ్ రాదు బట్ ఇట్ నోస్ కాబట్టి ఆ సంస్కారాలే వాటికుంటాయి అలా ఎందుకు వ్యాఘ్రజన్మ పొందిన వెంటనే ఆ సంస్కారమే దానికి ఎందుకు వస్తుందంటే సత్కర్మ జ్ఞాన వాసనాంకితాస ఆ కర్మ చేసింది కాబట్టి ఆ కర్మ యొక్క వాసన తర్వాత దానికి సంబంధించిన జ్ఞానము అంటే ఆ ఉపాసన జ్ఞానం అంటే ఉపాసన అంటే ఇప్పుడే మనం ఉపాసన ఉంటే దేవుడు ఉపాసనే ఉపాసన అనుకోవద్దు మీరు మీరు ఎక్కడ చికెన్ బిర్యానీ ఉపాసన చేస్తే ఏమవుతుందనం అది కూడా ఒక ఉపాసన మనకు ఉన్నటువంటి తీవ్రమైన ఆసక్తులన్నీ ఉపాసనలు అయిపోతాయి ఎందుకంటే దీన్ని తీవ్రమైన ఆసక్తి పెట్టుకోకూడదు తీవ్రమైన ఆసక్తి పెట్టుకుంటే ఆ ఆసక్తి యొక్క పవర్ ఎంతటిదంటే ఇట్ డ్రీమ్స్ బర్త్ అండర్ బేస్ అదే కాబట్టి తీవ్రమైన ఆసక్తి పెట్టుకోకూడదు ఒక అప్పులు చేసి పెట్టుకెళ్ళు అవులో పెద్ద ఒక ఆయన మనిషి ఆయన దగ్గర అప్పు ట్రై చేసి ఆరడై నిమిషాలు ఎప్పటికైనా సరే ఈయన దగ్గర అప్పు తీసుకోకుండా వదలకూడదు అని చాలా ప్రయత్నం చేస్తాడు కానీ ఈ లోపల యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయితే అప్పుడు ఆయన కడుపును కొడుకై పుట్టి ఆయన ఆస్తిని నిర్వహిస్తుంది అని ఎలాగేదో కాబట్టి ఆ వాసన ఆ ఉపాసన కర్మ యొక్క వాసన జ్ఞానం యొక్క వాసన జ్ఞానం అంటే ఉపాసన కర్మ ఇప్పుడు మీరు చేసి ఇప్పుడు ప్యాకట్ ఆడుతున్నారనుకోండి దానికి ఎంత జ్ఞానం కావాలి ఆ వాసన అలాగే మీరు గుర్రపందాలు ఆడుతున్నారనుకోండి దానికి బోళ్ళంత జ్ఞానం కావాలి ఆ వాసన ఉంటుంది సో కర్మ జ్ఞానము మనిషి జ్ఞానం అంటే ఉపాసన మనిషి మరణి ఒక జీవుడు మరణించి ఇంకో జన్మను పొందేపుడు ఆ జన్మను నిర్ధారించి ఇది ఏంటంటే కర్మ జ్ఞానము సో అవి నిర్ధార యథాకర్మ యథా శృతం అని గౌడకోదాచార్యులు అంటారు అక్కడ శృతం అంటే ఉపాసన యథాకర్మ యథాశతం వీడు చేసిన కర్మ వీడు చేసిన ఉపాసనలకు తగ్గట్టుగా జన్మ వస్తుంది ఆ కర్మ ఉపాసనల వాసనలుంటాయి ఆ వాసనలు నిర్ధారణ చేసేస్తాయి వాసన అంకితాస్త ముద్రపడిపోతాయి ఆ వాసనలు అంకితం అంటే ముద్రపడ్డాం అలా ముద్రపడి ఉంటారు ఉండి నేను సింహము అనే ఒక సెన్స్ లో ఆ జీవుడు బతుకుతుంది నేను వ్యాఘ్రము అనే సెన్స్ లో వాడు కానీ చిత్రం వీళ్ళు నిద్రపోయినప్పుడు ఇతర సందర్భాల్లో సత్ప్రవిష్టా అతి ఆ సత్ సద్రూపమును సద్రూపమైన ఆత్మను ప్రవేశిస్తూనే ఉంటాను నిద్ర సింహం నిద్రపోయిందనుకోండి ఆ సద్రూపంలో ప్రవేశిస్తుంది తర్వాత సింహం కూడా వేకాండం అనేది అలా ఉందనుకోండి అలాగా కామ్ గా సందర్భంలో సెన్స్ ఆఫ్ బీయింగ్ లో ఉంటుంది అది పాసిబుల్ నేనేం ఎరగను పాసిబుల్ నిద్రపోయినప్పుడు మాత్రం సత్తులో వెళ్ళిపోతుంది ఖాయంగా కాబట్టి అలా ప్రవేశించి కూడా ప్రవేశించిద్భవంతి తదాభవంతిభవంతి తత్ ఆభవంతి ఆ నిద్రలోకి వెళ్ళినప్పుడు యద్ద్భవంతి అంటే ఏదేదై ఉన్నారో అక్కడ ఉన్నారు అన్నదానికి పాస్ట్ అండ్ సప్షన్ చెప్పండి నిద్రలోకి వెళ్లే ముందు ఏదేదై ఉందిదో తట్ ఆభవంతి నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే అవతారు ఉంటారు నిద్రలోకి వెళ్లే ముందు సింహం నిద్రలో సత్ నిద్రలోంచి బయటకు వచ్చే మళ్ళీ సింహం అది సో యద్ద్భవంతి సో తద్భావేనంటే ఆగత్య భవంతి అని చెప్పబోతున్నారు బయటకు ఆ నిద్రలోని బయటకు మళ్ళీ అదే అవుతారు ఆ ప్రాణులు అలా అవుతారు అదే సత ఆగత్య భవంతి ఏదవుతారు ఎత్ పూర్వమిహ లోకే బుహ్ భవంతేంటే బహువుని చెక్క ఈ లోకంలో నిద్రలోకి వెళ్ళక ముందు ఏది ఏదైతే అవి ఉన్నాయో ఆ ప్రాణులు మళ్ళీ నిద్రలోంచి ఆగత్యా బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అవే అయిపోతూ ఉంటాయి సో సత్తులోకి ప్రవేశించి సత్తులోంచి బయటకొచ్చి కూడా తమ యొక్క సద్రూపాన్ని అవి ఏ ప్రాణులు అంటారు యాఘ్రం సింహం కావచ్చు వ్యాఘ్రం అంటే పెద్ద గుడి వృఖ అంటే తోడేలు కావచ్చు వరాహ అంటే అడవి పంది కావచ్చు ఎందుకంటే అడవి దృష్టాంతం గనక అడవి పంది కావచ్చు కీతహ అంటే పురుగు కావచ్చు పతంగ అంటే పక్షి కావచ్చు దంశ మశక దోమ కావచ్చు ఈగ కావచ్చు అన్నిద్రలోకి వెళ్లే ముందు ఇహలోకే ఈ జన్మలో ఏది ఏదిగా ఉన్నారో ఉన్నారో అంటే భవంతి అంటే బహునిత్యర్థ నిద్రవర్గాలకు ముందు ఏదేదిగా ఉండిదో సందమురాగత్యున అదే రూపాన్ని మళ్ళీ పొందుతూ ఉంటారు సద్రూపం నుంచి బయటకు వచ్చి మళ్లీ ఆ సింహము వరాహము ఏదైతే అదే అవుతూ ఉంటారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రాణి తన స్వరూపాన్ని వాసనని బట్టి నిర్ధారించుకుంటుందే గాని సత్యాన్ని బట్టి నిర్ధారించుకోదు మనిషి కూడా వాడికున్న వాసనని బట్టి ఆ వాసన పూర్వజన్మ వాసన కొన్ని సందర్భాల్లో సింహము వ్యాఘ్రము ఇత్యాదుల్లో పూర్వజన్మ వాసన మనిషి అయితే ఇహజ వాసనలను కూడా సంపాదించుకుంటాడు కొత్త కొత్త వాసనలను తెచ్చుకొస్తారు పశువు కొత్త వాసనలను సంపాదించే బుద్ధి దాటి ఉండదు అదేదో బ్రబ్రాహ్మణుడి లైఫ్ను లీడ్ చేసేస్తాయి మనిషి పాత వాసనలు ఉంటాయి కొత్త వాసనలు జరతాయి పాత నీరు కొత్త నీరు కలిసంతా కలగాపడే ఉంటుంది మనిషి యొక్క ప్రవృత్తి అదేవారు సో ఆ వాసనలను ఆ వాసనల చేత నిర్ధారితమైనటువంటి ఒక వ్యక్తిత్వానికి కట్టుబడే జీవిస్తారు తప్పించి తమ మౌలిక స్వరూపమైన సత్తుని తెలుసుకోలేరు సత్తులోనే ఉంటారు సత్తుని తెలుసుకోలేదు అని చెప్తున్నారు అయితే కొని ఈ జన్మలో తెలుసుకోలేకపోవచ్చు ఫర్ సందేశం నెక్స్ట్ జన్మలో తెలుసుకుంటారా చూడండి అజ్ఞానం అనేది మీరు ప్రయత్నం చేసి జ్ఞానం సంపాదించినప్పుడే పోతుంది అంతవరకు కోట ఎన్ని కోట్ల జన్మలైనా సరే మీరు ప్రయత్నం చేసి జ్ఞానాన్ని సంపాదిస్తేనే అజ్ఞానం తొలగిపోతుంది అంతవరకు అది అలాగే ఉంటుంది అంటున్నారు యుగ సహస్ర కోట్యంతరితాపి సంసారిణో జంతో పురాభావిత వాసనాశ్యూడండి యుగము అంటే నాలుగు యుగాలు కలిపి ఒక యుగము అని మహాయుగము అని అర్థం కలి ప్రేత కలి ద్వాపర ప్రేత సత్య నాలుగు సత్య లేక ఈ నాలుగు యుగాలు కలిపి ఒక యుగం యుగం అంటే మహాయుగం అనమాట నాలుగు కలిపి అటువంటి వేది మహాయుగములు కలిస్తే యుగ సహస్ర ఒక కల్పం అటువంటి కోటి కల్పములు యుగ సహస్ర కోటి కోటి కల్పములు అంతరిత మధ్యలో వ్యవధానం వచ్చింది కోటి కల్పముల వ్యవధానం వచ్చింది వీడు ఒక వాసనతోటి జీవించాడు ఆ వాసనతో చచ్చిపోయాడు చచ్చిపోయి సస్పెన్షన్ లో యానిమేటెడ్ సస్పెన్షన్ లో ఉండిపోయాడు సార్ కోటి కల్పాలు ఉండిపోయాడు ఇదంతా ఇమాజినేషన్ కోటి కల్పాలు అలాగే ఉండిపోయినా వాడి వాసన మాత్రం నశించడం డీఫ్రీజ్ చేసినట్టు ఇప్పుడు ఈ సెల్ సెల్స్ ఈ బయలాజికల్ మెటీరియల్స్ ఉంటాయి వాటిని డీఫ్రీజ్ చేస్తారు డీఫ్రీజ్ చేస్తే మీరు ఎంత కాలమైనా సరే అలాగే ఉంటుంది మళ్ళీ తీస్తే అంతకుముందు ఏది ఉందో అదే వస్తుంది డీఫ్రీజ్ చేయాలి నేను ఒక ఎపిసోడ్ చూశా కెనడా వెళ్ళినప్పుడు అక్కడ చూశా మన ఇండియన్ ఒక కెనడాలో మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు కదండి అడుగుంటే కదా అసలు నేను వెళ్ళేది కూడా సో ఒక ఇండియన్ ఉండేవాడు అతను ఈ స్ట్రిక్నీన్ అనే పాయిజన్ ఉంది ఈ పాయిజన్ మీకు మార్కెట్లో దొరుకుతుంది నిజానికి స్ట్రిక్నీ హోమియోపతిలో కూడా వాడతాను చెన్నై అమౌంట్లో మార్కెట్లో దొరికేస్తుంది ఫ్రీగా ఇట్ ఈజ్ బ్యాండ్ ఇన్ కెనడా కెనడాలో మీకు స్టిక్నీన్ దొరుకుంది సో బ్యాండ్ ఇద్దరం బట్ ఇక్కడ దొరుకుతుంది సో ఇతను ఏం చేశాడు అంటే ఆ కొనుక్కున్నాడు కొనుక్కుని అమ్మాయిని వివాహం అయ్యింది అమ్మాయి పేరు బాగా ఆశ్చర్యం ఉంది ఇన్సూరెన్స్ కూడా ఇదో ఉంది జనరల్గా చూడండి ఎలా చేస్తాం వీడేం చేశాడంటే అమ్మాయికి తలకైపోటుగా ఉంటే నేను నీకు తలపూట తగ్గే టాబ్లెట్ ఇస్తానని ఒక క్యాప్స్యూల్లో ఈ స్టిక్ నింపు కట్టి అది ఆరోగ్యచ్చాను ఇస్తే అది వేసుకున్న మామూలుగాను వీడి ముగ్గురిస్తే మీరు వేసుకోడా వీడి వెంటబడి నువ్వు వేసినేసుకో తగ్గిపోతుందని ఇచ్చాడు అది వేసుకుంది వేసుకున్న కొద్ది టాబెట్ ఇక కలాప్స్ ఎమర్జెన్సీ రూమ్ లో చెక్ చచ్చిపోతే ఇక్కడ వీళ్ళు దత్త ఇక్కడ ఊరికే హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ నడుస్తుంటాయి ఏ కేసు సెటిల్ చేయరు బతికున్న కేసుని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలోనే వాళ్ళకి తల ఉంటారు చచ్చిపోయిన కేసును ఇంకేమిటి సెటిల్ చేసేది వెంటనే మొత్తానికి ఇక్కడ మీకు ఎమర్జెన్సీ రూమ్ లో హాస్పిటల్లో కానీ మనిషి చచ్చిపోతే మీకు ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి అవన్నీ కూడా డబ్బుతో మీరు సర్దుబాటు వాళ్ళ మొహాన్ని కొన్ని వంద కాగితాలు ఒక కొన్ని కాగితాలు ఒక కట్టపట్టుకెళ్లి ఐదు వేలో పది వేలో వాళ్ళ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి సంతకాలు పెట్టేసి డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసి మీకు బాడీ మీ చేతిలో పెట్టేస్తాడు నిజానికి అక్కడ ఒక తోటి వాడే ఉంటాడు వాడిని పిలిచేసి ఈ చచ్చిపోయిన మనిషి బాడీ మాకు కావాలి మార్చుల దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం పర్టికులర్ ఎంత కావాలంటే వాడే మీకు దేవడం చెప్పేస్తాడు ఎంత కావాలి మీరు మీరు ఉంటే పది అక్కర్లేదు వాడే చెప్పేస్తారు మొత్తం ఐదు వేలు అవుతుంది సార్ అంటాడు సరే చూసి అంత కష్టం ఉండాలంటే సరే అయితే నాలుగు వేలకు సెటిల్ చేసుకోండి అని అంటాడు ఆ నాలుగు వేలు ఇంకా వాడు చూసుకుంటారు మొత్తం అంటాను మీరు అక్కడ మార్చుల దగ్గర వెయిట్ చేస్తే ఒక గంట తర్వాత ఒక సంవత్సరం చేస్తుంటే వెళ్ళి బాడీ తీసుకోవడం ఇంత కరప్ట్ పీపుల్ కదా సో ఆ రకంగా వీడేం చేశాడంటే ఆ టాప్ సీలు ఏమీ లేకుండా బాడీ తీసుకొచ్చి క్రమేట్ చేస్తారా సరే ఆ డబ్బంతా వచ్చేసింది వీడేం చేశాడంటే మళ్ళీ రెండు వేల తర్వాత ఇంకో మందికి ఈ డబ్బంతో తీసుకునే కెనడా వెళ్ళాడు కెనడాలో బిజినెస్ పెడతాను అక్కడ ఆటో షాప్ ఒకటి ఓపెన్ చేశాను ఆ ఆటో షాప్కి పేరు ఏమిటంటే సెవెన్ ఎయిట్ సిక్స్ ఆటో షాప్ వీడు వీడు మళ్ళీ న్యూమరాలజీ ఒకటి ఇంట్లో వీళ్ళున్నారే నీతినియమో ఉండదు వాస్తు అంటారు జాతకాలు ఉంటారు నీతి నియమం ఉండదు ఎథికల్ లైఫ్ ఉండదు అంటే అందరూ వల్ల కాదు మళ్ళీ దాంట్లో న్యూమరాలజీ ఒకటి ఆ లక్క కలిసి రావాలన్నమాట వారికి ఎందుకంటే ఈ డబ్బు తీసుకెళ్లి వాడు అక్కడ పెట్టి వాడు పెద్ద షాప్ ఆటో షాప్ ఓల్డ్ కార్స్ కొంటాడు కొత్త కార్లు అమ్ముతాడు అన్నింటినీకి వస్తాడు ఆ షాప్ ఉంటాడు ఇంకో పార్నల్ అమ్ముతాయి ఎక్కడ ఇంకో అవర్మన్ అమ్మాయి వివాహం అనడానికి ఏం మహాకాలితం అందులో కెనడాలో ఉన్నాడు కూడా పైగా ఇంకో అవర్మన్ వివాహం ఈ అమ్మాయి కెనడా వచ్చింది ఈ అమ్మాయి పేరు కూడా డబ్బు ఉంది మళ్ళీ ఇన్సూరెన్స్ ఉంది ఇది ఇది మళ్ళీ అదే పని చేశారు ఈ సిక్కింగ్ టెక్నాలజీ బాగా వర్క్ చేసిన గారికి ఈ ఈ అమ్మాయితో లో బ్యాక్ పోయినా అంది నాకు బ్యాక్ పే నెక్కిలో ఉంది నీకు క్షణంలో పోతుంది నేను అంది ఇస్తానని మీరు ఇచ్చాను రాత్రి ఫలించాను అది వేసుకుని బెడ్ దగ్గరికి వెళ్ళి పలాస్ట్ వెంటనే నైన్ వన్ వన్ వీడియో ఫోన్ చేసి ఎమర్జెన్సీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఎమర్జెన్సీ రూమ్ గా చచ్చిపోయిందని చచ్చిపోతే సరే కథం మొదలెట్లేదు కాబట్టి ఫినిష్ చేస్తా అక్కడ అక్కడ ఇల్లాగా కుదరం కెనడాలో ఈ వేషాలు కుదరవు వాళ్ళు బాడీ ఇచ్చేస్తారు వాళ్ళేమో అట్టి పెట్టుకోరు ఎమర్జెన్సీలో చచ్చిపోతే అక్కడ కరోనర్ అని ఒకటి చచ్చిపోయిన కేసుకి వాడి సంతకం అవసరం ఉంటుంది వాడు కరోనర్ వెంటనే వస్తాడు ఇక్కడ మ్యాజిస్ట్రేట్ లాగా వాడు అడిగాడు వాట్ ఈజ్ ది కాజ్ ఆఫ్ డెత్ అని అడిగాడు మీరు యూ హ్యావ్ టు అఫీషియల్లీ డిక్లెర్ ఎ కాజ్ ఆఫ్ డెత్ అని ఏమిటి చెప్పాలి హార్ట్ అటాక్ అని వాళ్ళు చెప్పలేదు ఎందుకంటే ఇట్ నాట్ హార్ట్ అటాక్ అన్నోన్ కాజ్ ఆఫ్ డెత్ అంటే కరోనానున్నది నేను ఒప్పుకొని ఉన్నాను మీరు యూ సెటిల్ ది కాజ్ ఆఫ్ డెత్ జనంలో ఐ విల్ రిలీజ్ ది బాడీ వాడు టైం కోస్ట్ చేస్తాడు వాడు సంతకం పెట్టి కరోనా వాడు అడ్డుకుడిపోయాడు కాజ్ ఆఫ్ డెత్ అయితే చెప్పండి చెప్పమంటే ఆ ఎమర్జెన్సీ డాక్టర్ మీకు తెలియలేదు వాడు ఏం చేశారంటే ఒక పెథాలజిస్ట్కి రెస్సర్ చేశాడు వాడు వీడు ప్రెషర్ పెట్టడం ప్రారంభించాడు రెలిజియస్గా మేమేమో క్రిమేట్ చేయాలి ఇదే అప్పుడు ఆ పెథాలజిస్ట్ ఏం చేశాడంటే కొన్ని టిష్యూస్ వాటిష్యూస్ ఎగ్జామిన్ చేశాడు సమ్ టిష్యూస్ వర్ అడ్ ఈ విష వల్ల ఆ టిష్యూస్ని కొన్ని శాంపుల్స్ తీసుకుని బడీజ్ చేశాడు వాటిని ఫ్రీజింగ్లో పెట్టాడు ఫ్రీజింగ్లో పెట్టి వాడు ఏమన్నాడంటే ఇట్ ఈజ్ నాట్ హార్ట్ అటాక్ It is an unknown, a sti uh, uh, toxic stimulus, stimulation, aneek ca de, corona, close ca de, unknown, toxic thing, it is a raša manu koda bali cha pa da, to be further examined, the case is closed, the file is temporarily closed, and the body is released, it cremate ca ca ca de, insurance roda paise il koda ike ca ca de. Ibi, ii tissues ne, University of Pennsylvania lo, ఈ ఇష్యూస్ లో స్మాల్ క్వాంటిటీస్ లో ఉండే సబ్స్టెన్సెస్ ని పరీక్ష చేసేటువంటి సిస్టమ్స్ ఉన్నాయి హెచ్పీఎల్సీ మొదలైన సిస్టమ్స్ అక్కడికి పంపించారు డీ ఫ్రీజ్ లో ఉన్న ఇష్యూస్ దే ఫౌండ్ స్ట్రిక్నెయిన్ ఏమిటి అది వీడికి తెలీదు ఇటుక్ ఫోర్ మంత్స్ టూ కంప్యకంట్ ఫోర్ మంత్స్ తర్వాత వాళ్ళ ఫేస్ ఒకటి ఫ్రైల్ డెవలప్ చేశారు షీ డైడ్ ఆఫ్ స్ట్రిక్నెన్ పాయిజనింగ్ అని దాని మీద వీడి మీద ఇన్వెస్టిగేషన్ మొదలుస్తారు ఇండియా వచ్చారు ఇండియా వచ్చి ఇక్కడ ఎలా దచ్చిపోయిందో తెలుసుకుంటే ఇక్కడ డాక్టర్ రిపోర్ట్లు లేవు ఏమీ లేవు ఆటాప్సీ లేవు టిష్యూలు లేవు శాంపుల్ ఏమీ లేవు కానీ బేసిక్ ఎమర్జెన్సీ డాక్టర్ రికార్డు చేసినటువంటి సింటమ్స్ అయితే ఆ సింటమ్స్ ను బట్టి షీ డైడ్ ఆఫ్ సిక్ ఇన్ అని వీళ్ళు కంక్లూడ్ చేశారు కానీ నో ఎవిడెన్స్ ఫైనల్లీ హీఈ్ కన్విక్టెడ్ ఇన్ కెనడా ఫర్ బోత్ మదర్స్ మన మొద్దరికి నలభై ఏళ్ళు శిక్ష ఇంకో మద్దరికి నలభై ఏళ్ళు శిక్ష నో పెరోల్ జైలు అది సెవెన్ ఎయిట్ సిక్స్ ఆల్సో షాప్ క్లోజ్డ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అది లక్ కలిసి రాలేదు ఈ కథంతా నేను ఎందుకు చెప్పానంటే ఆ టిష్యూని డీఫ్రీస్ చేసేస్తే అది మీరు నాలుగు నెలలు కాదు ఆరు నెలలు కాదు తొమ్మిది నెలల తీసినా అలాగే ఉంటుంది ఇక ఈ కూడా అట్టిదే ఎక్కడి నుంచి ఎక్కడికో ఏదో అంటే దిస్ కేసు ఐ వాస్ మూవ్డ్ బైట్ అది నా మనసు మీద ముద్రపడిపోయి ఉండిపోయింది ఆ కేసు ఎందుకంటే వీడికి ఏమీ లోట్లేదు బోలతో ధనం ఉన్నది కెనడాలో షాప్ ఉన్నది వారికి ఆశ చేతను పట్టుకున్న భార్యని మద్దతు చేసేటంటే వాడి సంస్కారం ఆ వాసన ఎంత భయంకరమైన వాసన ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో ఆ వాసన సో కోటి కల్పాలైపోయినా సరే ఈ వాసన మటుకు అలాగే ఉంటుంది యానిమేటెడ్ సస్పెన్షన్ లో ఉంటుంది వాడు కనుక సంసారీ అయిన జంతువు అంటే జీవ అది యా పురా భావితా వాసన వీడు పూర్వజన్మలో దాన్ని భావించాడు భావిత భావన చేసి చేసి చేసి అది ఫిక్స్ చేసుకున్నాడు ఇంతేకనే భావన అధికంగా చేసినట్లయితే మీకు దాన్ని ముద్రపడిపోతుంది మనసులో ఈ బ్రెయిన్ రీసెర్చ్ చేస్తూ వీళ్ళు అంటారు అస్తమాను ప్రతిదానికి భయపడుతూ బెదురుతూ బెదురుతూ ఉంటాడనుకోండి కూడా వాడికి అక్కడ ఆ పర్టికులర్ సెంటర్లో లో ఆ సెల్స్ కూడా వాటి రెడిష్ కలర్ పోయి కొంత డల్ కలర్ లోకి వస్తాయి ఆ సెల్స్ యొక్క మార్ఫాలజీ ఇక చేంజింగ్ అయితే ఎందుకంటే మనస్సు కనుక వాసనాభరితమై ఉంటే అది టిష్యూస్ మీద దాని ప్రభావం పడిపోతుంది ఇప్పుడు హార్ట్ టిష్యూ ఉంటుంది హార్ట్ మజిల్ ఉంటుందనుకోండి మనస్సులో ఎక్సైట్మెంట్లు అవి అధికంగా ఉంటే హార్ట్ మజిల్ గెట్స్ ఎఫెక్ట్ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి బ్రెయిన్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి సో కాబట్టి ఆ వాసన ఏం చేస్తుందంటే అది భావితా వాసన అంటే దీని మీద చాలా రీసెర్చ్ చేసి చాలా చాలా విషయాలు చెప్తారు వాళ్ళు రేపనిగా ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటే బాడీలో అనేక చేంజెస్ వస్తాయి ప్రేమ వల్ల పాజిటివ్ చేంజెస్ వస్తాయి ద్వేషం వల్ల నెగిటివ్ చేంజెస్ వస్తాయి ఇలాంటి చెప్తారు ఎనీవే సో ఈ భావిత వాసన అంతేకానే ఏ వాసనని కూడా అధికంగా పరిష్ చేయకూడదు అలా ఒకసారి చూసి అంటే దాన్ని దాన్నే అలాగ చూసుకుంటున్నా డెల్ అప్ అని అలా డెల్ అయిపోతే అది వాడి వాడి క్యారెక్టర్లో భాగం అయిపోతుంది ఇంకా వాడు దాని నుంచి బయటపడలేడు అటువంటి వాసన ఏదైతే ఉందో సాశ్యతి వ్యర్థ అని నశించదు అది అలాగే ఉంటుంది దాని కారణంగా వీడి కండిషనింగ్ ఫిక్స్ చేసేసుకుంటుంది వారు ఏం చెప్పండి మీరు ఏం చెప్పండి వాడు అంటే ఈ కెనాట్ చేంజ్ ఇక నా చేంజిట్ అంటే ఏం చెప్పండి వాడి వాసం ఏదో వాడే వాసంలో ఉంటాడు ఆ వాసంలో ఉంటాడు దాని నుంచి వాడు బయటికి రాడు అదే ఉంటున్నారు శృతి యథాప్రజ్ఞి సంభవా ఇది శ్రుత్యంతరాట్ వాస్తవానికి వీళ్ళందరూ సద్రూపులే సకల ప్రాణము సద్రూపులే కానీ వీళ్ళ వీడి సద్రూపత్వం వల్ల ఏమీ ఎఫెక్ట్ ఏమీ ఉండదు దాని ప్రయోజనమే ఉండదు కథా ప్రజ్ఞం ప్రజ్ఞ అంటే కాన్షియస్నెస్ సో వీడు ఉపాసన ఏ విధంగా వీడు భావన చేస్తాడో ఏ విధంగా ఉపాసన చేస్తాడో దాన్ని వీడు జన్మని పొందుతాడు సంభవా జన్మని పొందడం అంటే చచ్చిపోయిన తర్వాత జన్మని పొందడమే అక్కర్లేదు బతుకున్నప్పుడు కూడా మీరు బాల్యంలో యవనంలో ఏ సంస్కారాలని దృఢంగా వాసనలని నిర్మాణం చేసుకుంటారో అవి మీ పర్సనాలిటీని పెద్ద వయసులో తయారు చేసి పెట్టారు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు డెబ్బై ఎనభై ఏళ్ళ వాళ్ళు ఉంటారు వాళ్ళు తొంటబులుగా ఉంటారు కుంటబులే ఇది తుంటది ఇది నాట్ జస్ట్ గిలీవ్ హింగ్ ఇక నాట్ హ్యాండిల్ హింగ్ వయస్సు వచ్చింది కానీ వాళ్ళు తుంటది ఎక్కడి నుంచి వచ్చింది వాసన వీడికంటే వాడు అలాగ బాల్యము యజ్వనము అలా అలా నిర్మాణం చేసుకొచ్చారు కొన్ని గురించి వాడు తొంటరిగా తయారవుతారు ఇంకో కుర్రాడు ఉంటాడు పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ వయసులో ఉంటాడు ఎంతో పెద్ద మనిషిగా ఉంటాడు ఎంతో మర్యాదగా ఉంటుంది కాబట్టి ఈ జన్మలో కూడా వ్యక్తిత్వం అనేది స్థిరంగా ఏముండదు అలా మరిపుతూ ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిత్వం ఇప్పుడున్న వ్యక్తిత్వాన్ని అంతకుముందు ఉన్నటువంటి వాసనలు ప్రభావితం చేస్తూ ఉంటాడు సరే నెక్స్ట్ జన్మలోకి ది సేమ్ ప్రాసెస్ కంటిన్యూస్ యథాప్రజ్ఞి సంభవా ఇది శృత్యం తరా ఇంటికే కథ ఏమి కండి ఇంటికి సమాచారం అర్థం ఏం కదా కారణం ఏమంటే జీవులు సద్రూపులే అయి ఉన్నా దాని వల్ల ఏమి ప్రయోజనం కలగట్లేదు ఎందువల్ల తెలుసుకోరు కనుక విదంతి తెలుసుకోకపోతే